ీ మహాముపష్ట జ్రహ్మణా ఆనుతా శ్రీమహాహాగణాధిపతాశివసమారం శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతే గు పరంపరా నారాయణం నమస్కృత్య నరం జివనరో సరస్వతీసోర కదాచిత్ నాయ భవిత భూయ జో నిత్య శాశ్వతోయరాణ్యమ్యమానేరీరే సో అన్వయం చాలా అందంగా ఉన్న అన్వయం మీరు గమనించను లేదో ఎలాగంటే అయం భూత్ అభవితా నమ్రియతే భూయర్్రీయోర్ని ఒక వాక్యం రెండోది అయూత్ భూయోర్న జాయతేజ అది రెండో వాక్యం అజో నిత్య దా ఇల్ ఇక శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమా అనే శరీరే సో జననము మరణము అనే రెండు వికారాలను నిషేధించిన తర్వాత మధ్యలో నాలుగు మిగిలాయి ఆ నాలుగింటి నిషేధం ఈ భాగంలో అవుతుంది శాశ్వత శాశ్వత పురాణ సో శాశ్వత అనే శబ్దానికి అపక్షయము అనే వికారము రేపు ఉంట అక్కడికి ఐదు ఆరు పుడితే ఇంకా రెండు మూడు నాలుగు వికారాలు మిగిలాయి సో ఈ వికారాలు కూడా లేవు అని చెప్పేస్తే సరిపడి అపక్షయం రెండు రకాలు ఒక పదార్థానికి ఒక వస్తువుకి అపక్షయం ఆ వస్తువు యొక్క ఒక అవయవము క్షీణమైనప్పుడు ఆ అపక్షయాన్ని పొందుతుంది ఒక అవయవం పోతే ఆ వస్తువులో అది లోటు హ్యాండిక్యాప్ అది రకం అపక్షయం రెండో రకం అపక్షయం ఏంటంటే అవయవాలన్నీ బాగానే ఉంటాయి కానీ ఒక గుణం లోపిస్తుంది అది రెండో రకం అపక్ష సగుణమైన వస్తువుకి ఒక గుణం లోపిస్తుంది సవయవమైన వస్తువుకి ఒక అవయవం తేడా వస్తుంది అటువంటి సందర్భాల్లో అపక్షయం అనేది ఉంటుంది కానీ ఆత్మ నిరవయవము నిర్గుణము కనుక ఇటువంటి అనే పరిస్థితి ఆత్మకే ఉండదు దేహానికి ఉంటాయి సో ఆ విధంగా శాశ్వత హానేపదాన్ని వ్యాఖ్యానం చేశారు తర్వాత అపక్షయ విపరీత అృద్ధిలక్షణా విక్రియా ప్రతిషిధ్యతేరాణ ఇప్పుడు అపక్షయము ఉంది అంటే వృద్ధి ఉంటుంది వృద్ధి అపక్షయం జాయతే అస్తి వర్ధతే ఉపక్షీయతే రెండు పరస్పర విరుద్ధములైన వికారములు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 ఆ లోటుండి క్రమక్రమంగా లోటు భర్తీ అయితే వృద్ధి చెందింది కాబట్టి వృద్ధికి అవైలబుల్గా ఉన్నది కాబట్టి వృద్ధి సంభవమైంది ఒకసారి వృద్ధి అయింది అంటే మళ్ళీ అపక్షయం కూడా అవుతున్న తర్వాత ఇవన్నీ భావ వికారాలు ఇలాగే ఉంటాయి కాబట్టి ఆత్మయందు అపక్షయమూ లేదు వృద్ధి లేదు నా కర్మణా వృద్ధతే నో కనీయ కాబట్టి మనిషి అలా ఉండగలిగితే వాడు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 అది దుఃఖహేతువు ఎజెండా లేకుండా మార్పులను స్వీకరించేటువంటి సామర్థ్యం యాక్సెప్టెన్స్ అనేది ఉన్నట్లయితే మార్పులు వస్తూనే ఉంటాయి సహజ మార్పులు ఎలాగో వస్తాయి మీరు స్వీకరించినా వస్తాయి స్వీకరించకపోయినా వస్తాయి దాంట్లో ఇంకా తేడా ఏం లేదు యు కెనాట్ చేంజ్ దట్ సిచ్యువేషన్ బట్ యాక్సెప్టెన్స్ అనేది ఉన్నట్లయితే అప్పుడు ఆ మార్పుల వల్ల కలిగేటువంటి మానసిక విఘాతం ఉండదు తర్వాత యాక్సెప్టెన్స్ మూల సూత్రం ఏంటంటే వై షుడ్ యూ యాక్సెప్ట్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 అది వ్యక్తి యొక్క మౌలిక వ్యక్తిత్వం మీద దాని ప్రభావం ఏమీ ఉండదు మౌలిక వ్యక్తిత్వం అలాగే ఉంటుంది కొంత ధనం పోయిందనుకోండి అప్పుడు కూడా మౌలిక వ్యక్తిత్వంలో మార్పే ఉండదు కానీ వీడు ఆ మౌలిక తత్వాన్ని విడిచిపెట్టి తన ఒక ఆరోపణ చేసుకుని ఆరోపణలో ఆ నిత్యలో ఉంటాడు కాబట్టి ఈ బయట వచ్చేటువంటి మార్పులకి బాగా ప్రభావితుడైపోయి కలిగి కల కలచి వేయబడుతూ ఉంటాడు అందుకే ఎట్టి మార్పులు ఉండవు పురాణ అనేటువంటి పదము వృద్ధి అనేటువంటి వికారాన్ని నిషేధిస్తుంది అది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు యోహి అవయవాగమేణీయతేవర్ధతే అభినవ ఇది ఉచ్యతేరాణ అన్నది అభినవకే ఆపోజిట్ ఈ అభినవ అని ఎప్పుడు అంటారంటే ఒక వస్తువు ఉంది దానికి కొత్తగా ఒకటొచ్చి జత గూడింది అవయవ ఆగమైన ఉపచీయతే అవయవం వచ్చి ఒక కొత్త అవయవం వచ్చి అది వృద్ధి చెందింది సహా వర్ధతే వర్ధతే అంటే అదే కదండి వృద్ధి చెందడం అంటే ఏమిటి అంతకుముందు లేని అవయవం ఒకటొచ్చి జా జతగూడాలి అప్పుడే అది వృద్ధి చెందింది అని అంటారు ఆ విధంగా వృద్ధి చెందిన దానిని ఆ వర్ధిల్లినటువంటి పరిస్థితిలో దానికి అభినవ ఇది కొంగ్రొత్తది అని పేరు సో ఇప్పుడు గులాబీ మొక్కు ఉందనుకోండి రాత్రి పడుకునేప్పటికీ దానికి పువ్వు లేదు మొన్నటి పొద్దున్న చూసేప్పటికి పువ్వు వచ్చింది ఇది వృద్ధి చెందడం అప్పుడు ఆ కొత్తగా వచ్చిన పువ్వుని ఆ పువ్వుతో కూడిన మొక్కని చూసి బాహ్ ఇది నవనవలాడదాం ఎంత బాగుందో అని అభినవ ప్రయోగం చేస్తారు నవనవలాడ్డం అంటారు మనవాళ్ళు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 మాకు అలా పొద్దున్న ఎలా ఉందో అలాగే ఉండాలంటే అక్కడ ముదుకుతుందన్నది కాబట్టి అభినవ అనేది ఆత్మయందు కుదరదు ఆత్మ నిర్వికారంగా అలాగే ఎలా ఉందో అలా ఉంటుందంటే స్వరూపం ఆత్మ ద్రవ్యం కాదు ఎందుకీ చెప్పొచ్చేది ద్రవ్యం ఇవన్నీ సంభవం ఆత్మ చైతన్యము సకల ద్రవ్యములు దాని ప్రకాశిస్తాయే కానీ అది ఒక ద్రవ్యం కాదు ఎనివే ఆత్మస్వరూపాన్ని నిరూపించటంలో ఇది ఒక ప్రక్రియ ఒక మెథడ్ కనుక ఆత్మయందు వర్ధిల్లుట అనే వికారము లేదు అయ నవర్ధతే పురాపిరాణతేర్థ సో సవయవ పదార్థమైతే ఇంకో కొత్త వయవం వచ్చి వర్ధిల్లింది అని చెప్పొచ్చు అభినవము అని చెప్పచ్చు కానీ ఆత్మ నిరవయవము ఈ విషయం మనం చూసి ఉన్నాం నిరవయవం కనుక పురాపినవహ ఇది నవగా నవహగా కాదు పురాపినవహ పూర్వముందు కూడా ఇంతకు ముందు కూడా అది ఎప్పుడు నవమే పురాతనమైన నవమే కాలంలో వచ్చే మార్పులు దాని ఏమీ ఉండవు కనుకనే ఆత్మకు పురాణ అని పేరు కాబట్టి పురాణ అనే పద పదానికి అర్థం ఏమిటంటే నవర్ధతే ఇత్యర్థ ఇట్ ఈస్ నాట్ గ్రోయింగ్ ఇట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ గ్రోత్ అండ్ హెన్స్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ ఫర్ డిక్లైన్ ఆల్సో అని నవర్ధతే అని అర్థం ఇది ఎలాగంటే చూడండి ఇప్పుడు ఒక వయస్సులో ఐఎమ్ ఏ యూనివర్సిటీ స్టూడెంట్ అని అనుకున్నాను నేను ఆ తర్వాత ఆయన ఎంప్లాయీ ఆయన సైంటిస్ట్ను ఎంప్లాయీ ఉద్యోగం చేసేవాడిని నేను ఉద్యోగస్తు అనుకుంటాడు ఆ తర్వాత నేను ఏదో ఒకళ్ళిద్దరు పిల్లలు కానీ నేను తండ్రిని అనుకుంటాడు ఆ తర్వాత మన నేను తాతను అనుకుంటాడు సో ఈ విధంగా నిరంతరంగా మార్పులు వచ్చేస్తున్నాయి తాత అంటే వీడు పుట్టినప్పుడు తాత కాదుగా అభినవంగా తాత అయిన అభినవ అభినవ స్థితి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 కాబట్టి ఒక వ్యక్తి ఉన్నవాడు ఉన్నట్లుగా వాని ఎందు ఈ రెండో విషయాలు ఉన్నాయి చలనము గలది చలనము లేనిది కాబట్టి ఈ చలనము గలదియే జీవితం అని మనం జీవితంలో అనేక హింసలు పడుతూ ఎందుకంటే ఈ చలనం గలది నిరంతరంగా చెల్లిస్తూనే ఉంటుంది అది మారిపోతూనే ఉంటుంది దాంట్లో ఒక పరిస్థితి మనకు అనుకూలమైంది అలా మన దగ్గర ఉండాలి అది మారకూడదు అని మనం అనుకుంటాం కానీ మారిపోతుంది ప్రతికూలమైంది వచ్చేస్తుంది ఏ ప్రతికూలమైనది కూడా అలా స్థిరంగా ఉండదు ఒక్క బిసలు ఓపిక పెడితే అది మారిపోయి మళ్లీ అనుకూలం వచ్చేస్తుంది సో ఈ విధంగా ఈ మారే పరిస్థితి ఏదైతే అనుకూల ప్రతికూలాల మధ్యన ఈ రెండు ఒడ్ల మధ్యన ఆ ప్రవాహం అలా నడుస్తూ ఉంటుంది చిత్రం ఏంటంటే ఆ ప్రవాహం అనుకూల ప్రతికూల ప్రవాహం అలా నడుస్తూ కూడా సర్వకాలములలో ఎట్టి మార్పు లేకుండగా ఇమ్మొబైల్ రియాలిటీ ఇమ్యూటముల్ అని కూడా అంటూ ఉంటారు ఆ తత్వం ఒకటి ఉన్నది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 ఆత్మస్వరూపము అంటే ఆ కదలకుండగా స్థిరంగా ఉండేది సత్యమేదో అది ఏ దాన్ని నీవు తెలుసుకునే ప్రయత్నం చేయమని భగవాన్ నమ్మడు మహర్షి వాటేమయ్య అనే ప్రశ్న వేసుకోమని వారు వాటేమయ్య అనే ప్రశ్న ఎందుకు వేసుకోమని వారంటే అయాం ఏమిటో వీటికి తెలియదని ఈ ప్రశ్న వేసుకుంటే తెలుస్తుందని కాదు దాట్ ది ఐడియా ఐడియా ఏంటంటే అయామేమిటో తెలుసు వీటికి అసలు నిజానికి ఆయన అడక్క ముందే చెప్తారు వెళ్ళి అయామ్మ from andhra pradesh i am uh, a student of vedanta i i am today i am going to introduce myself to mahatmul degi gulu introduction cheptunna i am coming from delhi uh, i am a government officer uh, he, she is my wife and that family i am her husband and that also is part of my introduction she is my wife and uh, so they are my children and i am this i am that అయ్యే మహారాజ్కి దర్శన కిలో అయ్యాము సో అంటే మహాత్మ యొక్క దర్శనానికి వచ్చాను మీ ఆశీర్వచనం కావాలి మీరు ఆత్మస్వరూపం గురించి బోధించండి అని అడిగేవాలి ఆయన్ని అడిగితే ఆయన అర్థం ఇది నువ్వు వాటే అమ్మాయని ప్రశ్న వేసుకోవాలని చెప్పేవాళ్ళు ఏ ఇంట్రడక్షన్ చెప్పినా ఇదే సవాధాన దానికి అంటే అర్థం ఏంటి ఈ చెప్పిన ఇంట్రడక్షన్ ఉండే ఇదంతా కూడా అభినవము అపక్షయము దానికి సంబంధించింది ఇదంతా చలనం ఇది స్థిరమైన దీంట్లో స్థిరమైన అంశం ఏదీ లేదు ఈజ్ మై వైఫ్ అన్నప్పుడు అది పురాణ చాలా ప్రాచీనమైనటువంటి స్థితి అది ఎప్పుడో పాతికేళ్ల క్రితం యాభై ఏళ్ళ వివాహం గురించి అభినవం కాదు సో హీజ్ మై గ్రాండ్ సన్ అంటే అది అభినవం అదే సో ఈ విధంగా వీడి వ్యక్తిత్వంలో కొన్ని అంశాలు అభినవాలు ఉన్నాయి కొన్ని అంశాలు అపక్షయాలు ఉన్నాయి ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు అభినవంగా ఉన్నది తర్వాత అపక్షయం ఉంటుంది అపక్షయమైనది లేకుండా పోతుంది కొంతకాలానికి ఇన్ని మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి ఇవన్నీ ఈ మార్పులు చేర్పులు ఇదే జీవితం అని వీడు మనం బతికేస్తూ ఉంటాం కానీ ఈ మార్పులన్నిటికీ మూలంలో మార్పులేనిది ఒకటి అదే అదే ఆత్మ ఆత్మ అంటే నేనేనండి ఆత్మ అంటే మరేం కాదు అదేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయి వాటి అమ్మాయి అని ప్రశ్న వేసుకో వాటి అమ్మాయి అని మీరు ప్రశ్న వేసుకుని చూడండి ప్రశ్న వేసుకుంటే ఏమవుతుందో ప్రశ్న వేసుకుని చూస్తే తెలుసుకుంటుంది వాటే మాయా అని మీరు ప్రశ్న వేసుకున్నారంటే అసలు ఆ ప్రశ్న వేసుకోగలిగే అర్థం ఏంటి అయాం విషయంలో మీరు ప్రెజడిస్ లేని లేకుండా ఓపెన్ మైండెడ్ గా ఉన్నారని అర్థం వాటేమయ్య ప్రశ్న నేనెందుకు వేసుకోవాలండి నాకేం కర్మండి ప్రశ్న వేసుకోవడానికి ఐ ఆమ్ ది జమీందార్ ఆఫ్ దిస్ విలేజ్ వాటే మాయ అనే ప్రశ్న ఇంకో నీకు నీకు గతి నువ్వు వేసుకో నేనెందుకు వేసుకోవాలి అని అది వాడు అలా ఉన్నాడనుకోండి వాడికి ఆల్రెడీ హీ హ్యాస్ జడ్జిడ్ అబౌట్ హింస తన గురించి ఒక అసెస్మెంట్ చేసుకో కూర్చున్నాడు వాడు ఆ ప్రశ్న వేసుకోలేడు నేను ఫలానా అనే వాడు నిర్ధారణలో ఉన్నాడు ఆ ఫలానా నిర్ధారణ ఏదైతే ఉన్నదో ఆ ఫలానాంతా చితికిపోయిన తర్వాత దుఃఖిస్తూ కూర్చుంటాడు అది స్థిరంగా నిలిచేది కాదు కానీ సపోజ్ ద సేమ్ పర్సన్ ఎస్ నేను వాటేమయ్యనే ప్రశ్న వేసుకుంటాను అని ప్రశ్న వేసుకున్నాడు అనుకోండి దాని అర్థం ఏంటి దాని అర్థం అయా ఫలానా అని ఏదైతే ఉందో దాన్ని అప్పుడే వాడే నెగెక్ట్ చేసుకోగలిగాడు అనమాట అదే అర్థం ఏంటి ఈ ఫలానా అనేది ఏదైతే కాదో అది మౌలిక సత్యం కాదు అది చాలా సూపర్ఫిషియల్ మౌలిక సత్యం ఇంకా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అనే వివేకానికి వాడు వెళ్ళిపోయాడప్పుడు అది చాలా గొప్ప వివేకం అదేం సామాన్యమైన విషయంగా ఆ వివేకంలో వాడు అడుగు పెట్టాడంటే వాడు సత్యానికి చాలా దూరంగా లేడం సత్య వాడు ఆల్రెడీ హీ బిగిన్స్ టు వివేక్ తర్వాత నేను ఏమేనే అనే మీరు ప్రశ్న ఎప్పుడైతే వేసుకున్నారో మీరు ఈ అయాం చుట్టూ జత పడినటువంటి వివిధ చలనాత్మకములైన పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ త్రోసిపుచ్చి మీరు ఆత్మ యొక్క మౌలిక స్వరూపంలోకి అయాంలోకి వెళ్ళే ప్రయత్నం అక్కడే అయిపోతుంది చాలా గొప్ప విశేషం కనుక కనుక ఈ ఈ చర్చకంతకి సారణం ఏమిటంటే జీవితంలో ఆరు వికారాలతోటి నిరంతరంగా పరివర్తన చెందే అంశం ఒకటి ఉన్నది ఈ ఈ పరివర్తన చెందే అంశానికి మూలంలో అపరివర్తనీయమైన తత్వం స్థిరంగా దాని కూటస్థమన్ ఉంటాం అంటే అది ముద్దలాగా ఇనప ముద్దలాగా కదలిక లేకుండా స్థిరంగా ఒక తత్వం ఉన్నది చైతన్యం ఆత్మ చైతన్యం ఆ ఆత్మ చైతన్యమునకు ఈ మార్పులతో ఏం సంబంధం లేదు ఈ మార్పులు ఇలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అది స్థిరంగా ఉంటుంది అది ఆత్మ అది నీ స్వరూపము అని తెలుసుకో ఈ మార్పుల్లో భాగమే పుట్టుక మరణము కూడా ఇప్పుడు చూడండి ఆలోచిస్తే చిన్న వయసు నుంచి యువనంలోకి యువనంలోంచి మధ్య వయసులోకి మధ్య వయసులో నుంచి పెద్ద వయసులోకి మార్పులు వచ్చాయి ఎటువంటి మార్పులు అండి ఇవి మార్పులా చాలా పెద్ద మార్పులు ఆశ్చర్యం వేసుకుంది ఒకప్పుడు అట్ వన్ టైం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 వీటిలో ఏ రోలు స్థిరంగా నిలిచింది స్థిరంగా నిలిచేది ఏది లేదు అన్ని కూడా అలా వచ్చిపోయి కానీ ఎన్ని వచ్చిపోయినా అసలు పోనిది రానిది ఎప్పటికీ అలాగే ఉండేది ఒక తత్వం ఉంది దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అది ఆత్మ ఈ విచారం యొక్క అభిప్రాయం అది తథ నా హన్యతే నా విపరిణమ్యమానేరీరే నే హన్యమానే శరీరే శరీరము హన్యమానే అంటే చంపబడుచున్నను నహన్యతే ఆత్మ చంపబడదు అని ఒక స్పెసిఫిక్ మీనింగ్ కానీ హనధాతువుకి చంపడం అర్థం కాదు విపరిణామము మార్పులు చెందుట మార్పులు చెందుచున్నను నా విపరీతం అన్యమానే శరీరే శరీరంలో ఎన్నెన్నో మార్పులు వచ్చేస్తూ ఉన్నాయి ఒకప్పుడు ఓపిక లేదు ఆ ఓపిక తగ్గుతూ ఒకప్పుడు జుట్టు నల్లగా తుమ్మిదల గుంపులా ఉండేది కానీ ఇప్పుడు ముగ్గు బొట్టలా తయారైంది సో ఈ విధంగా మార్పులు వస్తూనే ఉన్నాయి కానీ అన్యమానే శరీరే శరీర మొక్కళ్ళు ఎలా ఉండేవి ఇప్పుడు మొక్కళి అవకాళగి వోలికే సో హజమానే శరీరే శరీరే విపరిణమ్యమా అనే అవి శరీరం మార్పులు వచ్చేసుకున్నా ఆత్మస్వరూపంలో ఎట్టి మార్పులు లేవు కానీ శరీరమే తాను అనుకున్న వాడు శరీరంలో వచ్చే మార్పులన్నీ తన మార్పులే అనుకుని బెంగ పెట్టుకుని ఇబ్బంది పడుతూ ఉంటాడు లోకంలో ఈ శరీరాభిమానము శరీరమే తాను శరీరము నేను నాది అనే అభిమానంతో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 సామాన్యమైన విషయం కాదు అదే చాలా గొప్ప గురవు కాబట్టి శరీరములో మార్పులు వస్తాయి తప్పిస్తే ఆత్మస్వరూపంలో ఎట్టి మార్పులు రావు తర్వాత హి అత్ర విపరిణామా ద్రష్టవ్యపునరుక్త న విపరిణమ్యతేర్థ ఇక్కడ హంతిహి హననధాతు హంతి అంటే హననధాతు ఇక్స్తిపా నిర్దేశం స్థిపా నిర్దేశం అది సో ఈ హననధాతు ఉందే దానికి మరణించుటా అనర్థం మరణించుటానర్థం చెప్పకుండగా విపరిణామము అంటే మార్పులు ఉచ్చుటా అనర్థం అంటే ఆయన అంటున్నారు చూడు రెండర్థాలు ఉన్నాయా ధాతువుకి కానీ మరణించదు మరణము అనే పరిణా అనే అనే మార్పు ఆత్మకి లేదు అని ఇంతకుముందు చెప్పడం అయింది భూత్వా అభవిత నా అంటే నమ్రియతే మరణించుటలేదు అని చెప్పేశాం మళ్ళీ నహన్యతే హన్యమానే శరీరే శరీరం మరణించినా ఆత్మ మరణించదు అని మళ్లీ మరణమే చెప్పారనుకోండి అది మళ్ళీ పునరుక్తి అవ్వలేదు మరణించదు అని చెప్పారుగా ఇంతకు ముందు మళ్లీ మరణించదని కాదు హననధాతువుకి మరణించడము అర్థం ఉన్నది విపరిణామము అర్థం ఉన్నది ఆ పునరుక్తిని నివారించడం కోసం ఒకే శ్లోకంలో రెండు సార్లు ఎందుకు చెప్పడం నివారించటం కోసం విపరిణామము అని అర్థం మనం చెప్పుకున్నాము అలా చెప్పుకోండి విపరిణామార్థం ద్రష్టవ్యే సూచన ఇదే అర్థం అని అలా చెప్పవరు అలా సూచనిస్తున్నారు విపరిణామార్థ ద్రష్టవ్య అంటే మీరు అలా తెలుసుకోండి అలా చూసుకోండి ఎందుకంటే నమ్రియతే అని చెప్పారు కనుక మళ్ళీ నహన్యతే అంటే మళ్ళీ నమ్రియతే అని చెప్పినట్టు కాకుండా నా పరిణమతే పెట్టి వికారములను చెందుటలేదు అని అర్థం చెప్పినట్లయితే అప్పుడు ఆ సిక్స్ లో ఒకటి మిగిలి ఉంది అది కూడా కవర్ అయిపోతుంది జాయతే అస్థి వర్ధతే విపరిణమతేనుంది వివిధములైన మార్పులు వచ్చుట అదిదంతా కవర్ అయిపోతుంది కవర్ అయిపోతే అపక్షీయతే నశ్యతి అవన్నీ ఇంతకుముందే కవర్ అయి ఉన్నాయి ఈ విధంగా షడ్ భావ వికారాలని మనం కవర్ చేసినట్టు అయింది ఏమంటే తెలిసిందండి ఇప్పుడు ఎలా కవర్ చేశారు నజాయతే తర్వాత ఆఖరిది నమ్రియతే నా వర్ధతే వచ్చేసింది ఇలాగా శాశ్వత నిత్య ఆ పదాలని బట్టి నా వర్ధతే నా అపక్షీయతే వచ్చేసింది సో నా విపరిణమతే కూడా వచ్చేసింది ఎవ్రీథింగ్ ఈజ్ కవర్ అస్థి ఈస్ జనరల్ ఇదే దాన్ని వేరే చెప్పక్క సో ఈ విధంగా ఆరు భావ వికారాలని కవర్ చేసి ఈ ఆరు భావ వికారాలు కూడా ఆత్మస్వరూపమును స్పృశించలేవు అని నిర్ధారణ చేయటం అయింది కాబట్టి ఇప్పుడు మన జీవితంలో మళ్ళీ ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నాను నేను మన జీవితంలో రెండు అంశాలు ఉన్నాయి ఒకటి ఆత్మ అచలహ రెండు మనస్సు దేహము మనస్సు ఇంద్రియములు దేహము దేహేంద్రియమనస్ సంఘాతము అని అంటూ ఉంటారు ఇది చంచలహ చలహ కూడా కాదు చంచల కాబట్టి ఒకటి అచల రెండు చెంచల రెండు ఉన్నాయి జీవితంలో మనిషి జీవితంలో రెండూ ఉంటాయి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 మన ఇష్ట ప్రకారంగా అది కదలాలి అని కోరటం అది అవివేకం అంచేతనే కోరికలు పెట్టుకోద్దని చెప్తారు పెద్దవాళ్ళు ఎందుకు కోరికెందుకు కోరిక కనుక మీరు కామన లేకపోతే భయం ఉండదు కామనా భయం లేకపోతే మీరు మోక్షస్వరూపులు ఇప్పటికే మోక్షస్వరూపులు కాబట్టి ఇప్పుడు ఒక ఒక అమ్మగారు నా దగ్గరికి వచ్చారు వారి అత్తగారు తీసుకొచ్చారు నా దగ్గరికి అత్తగారు కోడల్ని తీసుకొచ్చారు నమస్కారానికి సరే నమస్కారం సరే అత్తగారు నాకు చెప్పారు మా మా కోడలు అంతర్వర్తిని అంటే గర్భవతి మగ పిల్లవాడు పుట్టాలని ఆశీర్వదించింది అని కోరిక తప్పు లేదు అని నేను చెప్పాను అలా కాదమ్మా ఆమె ఆల్రెడీ గర్భవతి గర్భంలో శిశువు ఉన్నది నిర్ధారితమై ఉన్నది ఇప్పుడు ఆన్ దిస్ స్పాట్ అట్ దిస్ మూమెంట్ ఇట్ ఈస్ నిర్ధారితం And so now what do you want me to do? You want... Uh, already gender is finalized. Ishwara already fixed this picture. Now uh, she has uh, a, a demand about it. You have to demand, uh, the gender should be this or should not be this. What kind of demand it is? Already you have to fix it. You have to no demand about it. You have to demand that gender is fixed. Either male or female.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 నేను ఐ డోంట్ వాంట్ టు డిసీవ్ యు దట్ నేను ఆశీర్వదనం చేస్తానో అది మీకు అనుకూలంగా అవుతుందని మెడతం బట్టల జోస్యం చెప్పి ఆ రకంగా డిసీవ్ చేయడం నాకు న్యాయంగా ధర్మంగా అది ఇట్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ డిసెప్షన్ బయో ఎనీబడీ షుడ్ ప్రాక్టీస్ ఇట్ సపోజ్ ఐ సే yes నేను ఆశీర్వదిస్తాను మీకు పురుష సంతానం కలుగుతుంది అని నేను ఆశీర్వదనం చేశాను అనుకోండి ఐ am only trying to exploit the situation ఎందుకంటే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 I am not the loser. But, suppose I am the winner. Follow. Gurto nandakala, na-na-na-na-na-phir-je-poontar. Tara-ta-na-ke-mo, mahumana-listar, marot-istar, marot-istar. It is a, it is a, it is a win-win situation. And I, I, exactly this I don't want. This win-win I don't want. I can do without it. ఎందుకంటే దట్ కైండ్ ఆఫ్ విన్ విన్ వై షుడ్ వి టేక్ ఇట్ దట్ వే వీ డ్ నాట్ టేక్ ఇట్ దట్ తప్పదు కనుక యాక్సెప్టెన్స్ అనేది నేర్చుకోవాలి ఎనీవే సో మన జీవితంలో ఈ చలనం ఏదైతే ఉన్నదో దానిని మ్యానిపులేట్ చేసి దాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవాలనే ప్రయత్నం మానవుడు చేసుకున్నంత కాలము వాడు దుఃఖభాజ్యనుడవుతాడు తప్పిస్తే వాడు ఎదుగుదల ఉండదు వాడి వివేకానికి ఉండదు దాన్ని యాక్సెప్ట్ చేయాలి యాక్సెప్ట్ చేసి ఆత్మస్వరూపము మార్పు లేనిది దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి మార్పు లేని ఆత్మస్వరూపాన్ని మీరు తెలుసుకుంటే మార్పు ఎలా ఉన్నా పర్వాలేదు ఎలా ఉన్నా ఇట్ డజంట్ మేక్ ఏ డిఫరెన్స్ ఇట్ ఈస్ వెరీ సూపర్ఫిషియల్ అండ్ వెరీ ట్రాన్సియంట్ ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు బాగులేదనుకోండి ఈ బాగులేదు అన్నది అది మనిషి యొక్క మూలస్వరూపాన్ని టచ్ చేయలేదు అది వెరీ సూపర్ఫిషియల్ అది పోనీ సూపర్ఫిషియల్ గానైనా ఉందా లేదా అని మీరు అనొచ్చు ఉంది కానీ ట్రాన్సియంట్ ఇప్పుడు ఉంది రేపు ఉండకపోవచ్చు రేపటికి మళ్ళీ పరిస్థితి మారిపోవచ్చు ఈ రోజు అప్పజిషన్ లో ఉన్నవాళ్ళు రేపు సింహాసనం మీద కూర్చుంటారు ఇవాళ సింహాసనం మీద కూర్చున్నవాళ్ళు రేపు పొద్దున్న రోడ్డు మీద ఉంటారు మనం చూడలేదండి లోకల్లో వస్తున్న పరిస్థితులు ఎప్పుడు ఎవడు గద్దె మీదకి ఎక్కుతాడు ఎవడు గద్దె దిగుతాడు ఎవడు చెప్పగలడు కాబట్టి ఆ జీవితాలన్నీ అలాగే నడుస్తూ ఉంటాయి మంచి చోటులు కలయిక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 ఏదో ఒక టెక్నికల్ డిస్కోర్స్ ఏం కాదు ఇదే ఇది జీవితానికి సంబంధించినటువంటి చాలా మౌలికమైన విచార అస్ మే షడ్భావ లౌకిక వస్తుయా ఆత్మని ప్రతిషిధ్య సర్వ్రకార విక్రీయారహిత ఆత్మా సో అస్మిన్ ఈ మంత్రం శంకరులు ఈ మంత్రము ఇది మంత్రం ఇది అంటే ఇది కఠోపనిషత్తు నుంచి యథార్థంగా కోట్ చేయబడింది అందుకోసం మంత్రం అంటున్నారు అస్మిన్ మంత్రే ఈ మంత్రంలో ఏమిటి ఈ మంత్రం యొక్క తాత్పర్యం ఏమిటి అంటే షడ్ భావ వికారా లౌకిక వస్తు విక్రియా ఆత్మని ప్రతిషిధ్యంతే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 ఆరు వికారాలు లోకంలో గుర్తించబడి ఉన్నాయి అవి అన్నింటితో పాటుగా ఆత్మకి కూడా ఉంటాయి అని భ్రమపడే అవకాశం ఉంది సాధారణంగా మానవులు అలా భ్రమపడే జీవిస్తూ కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఆత్మయందు ప్రతిషిధ్యంతే ఆరు భావ వికారంలో లోకమంతా ఉన్నమాట వాస్తవమే ఇవి ఆత్మస్వరూపమునందు లేవు అని శ్లోకం చెప్తోంది కాబట్టి ఈ అంటే మొత్తం వాక్యానికి శ్లోకమంతా ఒక వాక్యంగా తీసుకుంటే దాని యొక్క తాత్పర్యమేమిటి అర్థం అంటే తాత్పర్యం ఏమిటంటే సర్వప్రకార విక్రియ ఆత్మ ఆత్మ అన్ని విధముల వికారముల నుండి దూరముగా నుండును ఏ రకమైన వికారము ఆత్మని స్పృశించలేదు ఆత్మ ట్రూలీ ఇమ్ మొబైల్ రియాలిటీ అది మీ స్వరూపము దాన్ని తెలుసుకుని అలా నిశ్చింతగా ఉండండి ఇది సముద్రంలో అప్పుడప్పుడు పెద్ద పెద్ద తరంగాలు వస్తాయి అప్పుడప్పుడు తుఫాన్ల కింద వస్తాయి అప్పుడప్పుడు కాముగా ఉంటుంది సముద్రము సముద్రుడు అనండి పొంది సముద్రుడు అనేవాడు ఒకడు ఉన్నట్లయితే ఆ సముద్రుడు నాలుగు తుఫాన్లు వచ్చినప్పుడు మహాల్లాస పడిపోయి అలా ఉండడు అప్పుడు సముద్రుడికి తెలుస్తూ నా ఈ తుఫాన్లు ఈ ప్రశాంత వాతావరణము ఇవన్నీ కూడా అలా సూపర్ ఫిషియల్ వచ్చిపోయివే ఇవాళ ప్రశాంతంగా ఉంది కదా అని రేపు అలాగే ఉంటుందని చెప్పడానికి లేదు ఇవాళ తుఫాన్ ఉంది కదా అని రేపు మళ్ళీ ఉంటుందని చెప్పడానికి లేదు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి నా గాంభీర్యంలో